అసలు ఏం జరిగిందంటే ఇరవై నాలుగవ అధ్యాయం ఇళ్ళు కోల్లగొట్టి నెహ్రూ ప్లేస్ కట్టి విశాఖపట్నం పోర్టులో హార్బర్ కి దగ్గరగా ఉన్న రెండు వేల మంది కార్మికుల క్వార్టర్స్ ని పారిశ్రామిక భద్రతాదళం బ్యారక్స్ ని అక్కడే ఏనాడో కట్టించిన రామాలయం ఆడిటోరియం కళ్యాణ మండపం శారదా మహిళా సమాజాల భవనాల్ని కూలగొట్టాలని నిర్ణయించుకున్నాను చాలా దూర ఆలోచనతో పోర్టుకు మంచి పని చేస్తున్నా అనుకున్నాను కానీ నా నిర్ణయానికి దురాలోచనగా ముద్రబడి అది నన్ను వివాదాల సుడిగుందంలోకి లాగుతుందని ఊహించలేకపోయాను నా నిర్ణయాన్ని పోర్టులో ట్రేడ్ యూనియన్లన్నీ వ్యతిరేకించాయి ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడు వివి రామారావు ఈయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మరో యూనియన్ నాయకులు శాస్త్రీయ ప్రభుత్వం నన్ను తీవ్రంగా హెచ్చరించారు మేము ఎన్నో దశాబ్దాల పాటు పోర్టు యాజమాన్యంతో పోరాడి కార్మికుల కోసం సిబ్బంది కోసం ఇక్కడ సమకూర్చుకునే ఈ క్వార్టర్లని ఇతర వసతి సదుపాయాలని ఇక్కడి నుంచి తొలగించాలనే దుస్సాహసం చేయకండి చేశారో బలాబలాలు చూసుకోవాల్సి వస్తుంది నా వ్యూహం విడిచిగొట్టిందా విశాఖ బల్క్ పోర్ట్ బల్క్ అంటే ఇనుప ఖనిజం స్టీలు మిల్లులకు బొగ్గు సున్నపురాయి విద్యుత్ కర్మాగారాలకు థర్మల్ బొగ్గు ఎరువులు ఆహార ధాన్యాలు భాస్వరం రాక్ ఫాస్ఫేట్ పెట్రోలియం ఇలాంటి ముడి సరుకు ఎక్కువగా వస్తుంది కంటైనర్లు ఇతర రకాల ఉత్పత్తులు తక్కువ అందుకే పోర్టులో పర్యావరణ కాలుష్యం లేకుండా చూడటం పెద్ద కార్యక్రమం ఎక్కడ చూసినా బొగ్గు ఇనుప ఖనిజం పెద్ద పెద్ద కొండల్లా కనపడుతుంటాయి ఎంత నీటి జల్లులతో తడిపించినా ఓడల నుంచి దింపేటప్పుడు ఎక్కించేటప్పుడు బూడ్సుయలు బోగిల నుండి దింపేటప్పుడు ఎక్కించేటప్పుడు గాలులు బాగా వీచినప్పుడు ఎంతో కొంత కాలుష్యం ఉండటం సహజం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను పోర్టు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి దేశంలోని అన్ని పోర్ట్ల కన్నా బాగా పనిచేస్తున్నందుకు మెచ్చుకుంటూ ఉత్తరాలు పెద్దగా రాలేదు కానీ చైర్మన్ గారు పోర్టులో కాలుష్యం గురించి ఏం చేస్తున్నారు మీకు గాలిలో ధూళు కనపట్టం లేదా ఏసీ రూమ్లో కూర్చునే మీకు కాలుష్యం గురించి ఏం తెలుస్తుంది బొగ్గు భాస్కరం మధ్య మేము బతకాలా చావాలా ఇలా వ్యంగ్యంగానూ కొన్ని తిడుతోనూ కొన్ని బతుమాలతోనూ ఏదో ఒకటి త్వరగా చేయమని ఉత్తరాలు వస్తూ ఉండేవి చాలా వరకు అవి ఆకాశరామన్న ఉత్తరాలు కాలుష్య నివారణకు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ముడిసరుకు నిలువ ప్రాంగణంలో నీరు చల్లటానికి స్ప్రింకర్లు ఏర్పాటు చేయడం రోజంతా గంటకు ఒక్కసారైనా చల్లించడం వీలైనంత అన్ని లారీలకు టిప్పర్లకు సరుకుపోయిన టార్పాల కప్పించడం ఇనుక ఖనిజానికైతే కన్వేయర్ బెల్ట్ నడిచే దారి మొత్తం పైన మూసివేయడం పోర్టులో వీలైన చోటల్లో వేల చెట్లు నాటించి పెంచడం ఒక మంచి సాంకేతిక బృందాన్ని పర్యావరణ పరీక్ష బృందంగా ఏర్పాటు చేసి ప్రతిరోజు పోర్టులకు చాలా చోట్ల గాలి నేరు శాంపిల్స్ తెప్పించి కాలుష్యం ఉందా ఎంత ఉంది ఎటువంటి కాలుష్యం అన్ని విషయాలను నిర్ధారణ చేసి ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూ ఉండటం ప్రొఫెసర్ శివాజీరావు గారి లాంటి వారితో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం కాలుష్య నివారణకు ఎంతైనా నిధులు ఖర్చు పెట్టడానికి తయారు కావటం ఇలా చాలా చేయించాను అనుకున్నాను ఇన్ని చేసిన ఉత్తరాల సంఖ్య తగ్గలేదు మా విజిలెన్స్ అధికారి ధిల్లేశ్వరరావు ద్వారా కూపీ తీస్తే బయటపడింది ఏమిటంటే ఈ ఉత్తరాలన్నీ హార్బర్ ప్రక్క ఉన్న పోర్టు క్వార్టర్స్లోని కార్మికులు రాస్తున్నవే నేను ఆలోచనలో పడ్డాను నిజమే సరుకు నిలవ చేయడానికి వందల ఎకరాలు నీరు బురదతో ఉన్న స్థలాన్ని నింపి స్టాకింగ్ ఏరియాలో రైల్వే లైన్లు వేశాను రోజు రోజుకి సరుకులు లక్షల టన్నుల్లో పెరుగుతున్నాయి అదృష్టము దురదృష్టము అన్ని దుమ్ము ధూళ్ళతో కూడిన సరుకులే నలభై ఏళ్ల క్రితం పోర్టు చిన్నదిగా ఉన్నప్పుడు సరుకు ఎక్కువగా లేనప్పుడు పోర్టుకు దగ్గరగా అందరికీ అనుకూలంగా ఉండాలని హార్బర్క్ దగ్గరలో దాదాపు రెండు వేల నిర్మించారు అవన్నీ కార్మికుల కోసం చిన్న చిన్న ఇళ్లు చాలా మంది సీనియర్ కార్మికులు పోర్టు దగ్గర ఉన్న గృహాల్లోనే ఉన్నారు చాలా మంది కార్మిక నాయకులు కూడా అందులో ఉన్నారు ఈ గృహాలు ఇక్కడ నలభై ఏళ్ల పైబట్టే ఉండటంతో కార్మికులకు కావలసిన అన్ని సదుపాయాలు అక్కడే కళ్యాణ మండపం ఆటో క్లబ్బులు దేవాలయం ఇలా అన్ని సదుపాయాలు అక్కడే వచ్చాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళక ముందే ఊరికి ఉత్తరం వైపు బైపాస్ రోడ్డు మీద కొత్తగా అభివృద్ధి చేసిన శాలిగ్రామపురం కాలనీలో అటువంటివేమీ తలపెట్టలేదు ముందుగా పారిశ్రామిక భద్రతా దళం బ్యారక్స్ ను తొలగించడం కోసం వాళ్ళకి శాలిగ్రామపురం దగ్గర విశాలమైన టౌన్షిప్ మంజూరు చేసి నిర్మాణం మొదలెడ్డాం మిగిలిన రెండు వేల కార్మికులు క్వార్టర్లు చిన్న చిన్న భవనాలు పోర్టు పరిపాలనా భవనానికి హార్బర్కి మధ్యన ఉన్నాయి అంటే ఈ వంద ఎకరాల స్థలం చాలా కీలకమైనది పెరుగుతున్న దిగుమతులకు స్థలం లేక ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో వాటి నిలువ ప్రాంగణం తయారు చేసుకున్నాం పోర్టులో నుంచి ట్రక్కుల్లో టిప్పర్లో సరుకులన్నీ అంత దూరం తీసుకువెళ్లాల్సి వస్తుంది ఈ క్వార్టర్స్ ఉన్న వంద ఎకరాలు అవే సరుకులు నిల్వకు వాడితే తక్కువ ఖర్చుతో రవాణాకి చాలా అనుకూలమయ్యేది ఈ భూమికి రోజుకి గజానికి ఎంత అని వ్యాపార వర్గాలు సిద్ధం అటువంటి కేలక స్థలంలో క్వార్టర్స్ ఉంచడం పూర్తికే లాభం కాదు కాలుష్యం వల్ల కార్మికులకే సుఖం లేదు దీనికి పరిష్కారం ఈ క్వార్టర్స్ ఇతర భవనాల్ని పోర్టుకు దూరంగా తరలించడం ఈ భవనాలు ఇళ్ళు బయట కట్టాలంటే మహా అయితే పదిహేను కోట్లు కోర్టుని మొదటి స్థానంలోనే నిలబెట్టాలంటే ఈ నిర్ణయం ముఖ్యం అందుకే ఈ పథకం అమలు చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను ఇబ్బంది అలా ప్రభుత్వానికి తెలియకుండా చేయాలి అది తర్వాత నాకు ఇబ్బంది కాకుండా మనకున్న అధికారాలతో చేయాలి ప్రయత్నం చేద్దాం అనుకుని ముందుగా కార్మికుల సంఘాలతో మాట్లాడాలని వారిని చర్చకు పిలిచాను నేను అనుమానించినట్లుగానే వాళ్ళు ఒప్పుకోలేదు కారణం పథకం మంచిది కాదని కాదు కానీ ప్రభుత్వ విధానాలు తెలిసిన వారు కదా ఎలా ఎందుకు పనులు జరగవో వాళ్ళకి బాగా తెలుసు వాగ్దానాలు చేసిన వాళ్ళు అమలు పరిచే లోపలే బదిలీలపై పోవడం చూసిన వాళ్ళు మన మాటపై నమ్మకం ఒకటే చాలదు మాట నిలబెట్టుకోవడానికి ముందు మనం అక్కడ నిలదొక్కుని ఉండాలి కదా పోర్టు చైర్మన్గా నాకు ఐదు సంవత్సరాలు డెప్యుటేషన్లు ఉండే అవకాశం ఉంది అందులో అప్పుడే రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి ఈ పథకం తయారు చేసి ప్రభుత్వానికి పంపి ఆమోదం తెప్పించి తర్వాత టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు ఏర్పాటు పనులు జరిపించి పూర్తి చేసేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోతుంది యూనియన్ నాయకులు తిరస్కరించాక నేను సందిగ్ధంలో పడిపోయాను ఏం చేయాలి ఎలా చేయాలి కానీ ఈ లోపల కార్మికుల్లో ఉద్యోగుల్లో ప్రచారం బాగా జరిగిపోయింది నేనేదో పన్నాకం పని దురాలోచనతో క్వార్టర్స్ని కూలగొడుతున్నట్లు కొన్ని శక్తులు ప్రచారం చేశాయి కరపత్రాలు పంచిపెట్టాయి నేను వదలేదు పట్టుదలగా మళ్లీ పెద్ద యూనియన్లు రెండింటినీ పిలిచాను రామారావు గారి యూనియన్ శాస్త్రి గారి యూనియన్ రెండూ నాకు సహకరించేందుకు నిరాకరించాయి వారికి ఇంకో ప్రతిపాదన చేశాను మీ అభ్యంతరం ఏమిటి మీరు తెచ్చుకున్న వసతులన్నీ పోయించే వరకు హామీలు మాత్రం మిగతాయనేగా ఒక పని చేద్దాం కొత్త కళ్యాణ మండపం వచ్చాక ఇక్కడది కుట్టేద్దాం కొత్త గుడి కట్టాక ఇక్కడది మారుద్దాం కొత్త ఆడిటోరియం వచ్చాకే ఇక్కడ దాన్ని తీసేద్దాం అలా అన్ని విషయాల్లో అన్నాను మరి క్వార్టర్స్ అన్ని కట్టే వరకు ఈ క్వార్టర్స్ పడగొట్టాం అని హామీ ఇస్తారా అన్నారు శాస్త్ర ఆ విషయంలో మీరు కొంచెం ఆలోచించాలి ఇన్ని క్వార్టర్స్ కట్టాలంటే నాకున్న సమయంలో పూర్తి చేయగలనని అనుకోండి కానీ దీనికి ఒక విధంగా ఆలోచించాను ఎంతవరకు వీలైతే అంతవరకు కొత్త నిర్మాణాలు జస్ట్ కొత్త క్వార్టర్స్ని ఇక్కడ నుంచి తరలించే కార్మికులకే ముందు ఇస్తాం శాలిగ్రాంపురంలో ఖాళీ అయ్యే క్వార్టర్స్ కూడా ముందుగా ఇక్కడ వాళ్ళనే పంపుతాం ఖాళీ కాబోయేవి కూడా ఇక్కడ వాళ్ళకే ముందు కేటాయిస్తాం అన్నారు అంటే వీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళే వరకు కొత్త వాళ్ళకే అసలు క్వార్టర్స్ దొరకవు కదా అన్నారు శాస్త్రి గారి యూనియన్ కార్యదర్శి శర్మ ఒక రకంగా అదే నిజమే కానీ ఇప్పుడు ఫ్లాట్లు కొనుక్కుని గృహ నిర్మాణం చేసుకోవడానికి సంవత్సరానికి ఒక కోటి దాకా పోర్టు కార్మికులకు అప్పుగా ఇస్తున్నాం ఆ బడ్జెట్ ను ఐదు కోట్లకు పెంచి ఇక్కడ ఖాళీ చేసే వారందరికీ సొంత గృహ నిర్మాణ అప్పు మంజూరు చేయడానికి చొరవ తీసుకుంటాం అందరిలో కొంత కలకలం తర్జన భర్జిన కానీ సీనియారిటీ ప్రకారంగా కదా అప్పులు ఇస్తున్నాం అని ఒక లీడర్ అన్నాడు మరి ఇప్పుడు అప్పు బడ్జెట్ ని పెంచుతున్నది ఇక్కడ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నారని కదా అన్నాడు అదేలాగా అని రామారావు అంటుండగానే ఐదు కోట్లు మందికి ఎలా చాలుతాయి అన్నారు శాస్త్రి మీరు ఈ విధాన నిర్ణయానికి ఒప్పుకుంటే మన అవగాహన ప్రకారం ఇక్కడ ఖాళీ చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళకి వేరే క్వార్టర్స్ మేము ఇవ్వకపోతే అప్పు తీసుకోవడానికి అర్హత వాళ్ళందరికీ సీనియారిటీతో కానీ బడ్జెట్ ప్రొవిజన్తో కానీ సంబంధం లేకుండా ఇళ్ళు కట్టుకోవడానికి అప్పులు ఇవ్వాలి అంతే కదా అంతే కదా అంటే రామారావు కొంచెం తట తాయిస్తున్నారు రామారావు గారు మీరు శాస్త్రి గారు ఆలోచించండి ముఖ్యంగా అక్కడ కాలుష్యం మధ్యన విసిస్తున్న కార్మికుల పరిస్థితుల గురించి మాట్లాడండి పోర్టు పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి ఇప్పటికే మీ అందరి సహకారంతో పోర్టు దేశంలోనే ఫస్ట్గా వచ్చింది మనకు వస్తున్న సరుకులు ఎటువంటివో మీ అందరికీ తెలుసు ఈ స్థలం కనుక ఖాళీ అయితే పోర్టుకి ఎంత లాభమో నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇంకొక పది మిలియన్ టన్నుల దాకా ఢోకా లేకుండా ట్రాఫిక్ పెంచుకుంటూ ముందుకు పోవచ్చు ఇవి చేసినందుకు కాలం కలిసి రాకపోతే ఇబ్బందులు ఎదురుకునేది నేను అయినా నేను సరే అంటున్నాను ఎందుకు మీ పోర్టు అభివృద్ధి కావాలని నాలుగు కాలాల మీరందరూ బాగుండాలని మీరందరూ ఒప్పుకుంటే పోర్టు చరిత్రలో మరపురాని మలుపు తెచ్చి వచ్చే పదిహేను పదిహేడు సంవత్సరాలు పోర్టు ప్రథమ స్థానంలో ఉండేట్టుగా పునాదులు వేయవచ్చు అంతా మీ చేతుల్లో ఉంది అన్నాను మీరు మమ్మల్ని ఇరుకుని పెట్టేస్తున్నారు నాయకులుగా మేం కాదందామనుకున్నా కార్మికులకు మీరు చెప్పి నచ్చుతాయి కానీ మిగతా సదుపాయాల విషయమే అన్నారు శాస్త్రి నాకు అప్పటికే తెలుసు కార్మిక నాయకులు సహకార సంఘాలుగా ఏర్పడి భూములు కొని ప్లాట్లు వేసి కార్మికులకు ఇల్లు కట్టించాలన్న తహతహతో ఉన్నారు భూములు కూడా కొన్నారు ఇళ్ల అప్పుల కోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు ఈ పథకంతో వారి ఇబ్బందులు చాలా వరకు తీరిపోవచ్చు వారికి మంచిది పోర్టుకు మంచిది ఇప్పుడు వారి అప్పనమ్మకం ఆడిటోరియం కళ్యాణ ఇండోర్ షటిల్ కోర్ట్ మహిళా సమాజం వంటి వాటికి కొత్త భవనాలు వెంటనే తయారవుతాయా అని వెంటనే చీఫ్ ఇంజనీర్ని రమ్మని కళ్యాణ మండపం రాములు వారి గుడి నిర్మాణం ప్లాన్లు తెమ్మన్నాను విశాఖలోని అత్యుత్తమ కళ్యాణ ఈ బైపాస్ రోడ్డులోని సాలిగ్రాంపురం పోర్టు క్వార్టర్స్ దగ్గర కట్టిస్తాను దాని ప్రక్కనే రాముల వారి గుడి ఇక్కడ ఉన్న రాములు వారి విగ్రహాలనే బాలాలయం చేసి పునఃప్రతిష్ఠ చేస్తాం తిరుపతి దేవస్థానం ఆగమ పండితులను స్థపతులను సంప్రదించాను శాస్త్రోక్తంగానే ఈ పునఃప్రతిష్ఠ చేస్తాం ఇక్కడ ఇప్పుడున్న దేవస్థానం పేర్కే అది షెడే కదా అలాగే మీ కళ్యాణ మండపం కూడా కదా కానీ ఇవన్నీ పక్కాగా కట్టిస్తాను ఇది కాక రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి క్రీడా ప్రాంగణం కట్టించాలని ఉంది చాలిగ్రాంపురం పోర్టు క్వార్టర్స్ పక్కనే యాభై ఎకరాలు నేషనల్ హైవే బైపాస్ మీద ఎంపిక చేశాను అందులో ఎయిర్ కండిషన్ ఆడిటోరియం ఓపెన్ ఎయిర్ థియేటర్ మినీ ఆడిటోరియం హైదరాబాద్ రవీంద్ర భారత్ పెద్దది పక్కనే దేశంలోనే అతిపెద్దదైన ఎయిర్ కండిషన్ ఇండోర్ స్టేడియం బాస్కెట్బాల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ బాల్ బ్యాడ్మింటన్ కోర్టులు జిమ్నాసియం వగైరా అన్నింటికీ పనికి వచ్చేలా మంది పట్టేలా కట్టాలనుకుంటున్నాను అదీగాక నలభై మంది పట్టే ఓపెన్ ఎయిర్ స్టేడియం కూడా కట్టేద్దాం ఇవన్నీ ఒక్క ప్రాంగణంలోనే ఇరవై ఎకరాల తోటల మధ్య ఇది నెహ్రూ గారి శత జయంతి సంవత్సరం కాబట్టి దానికి నెహ్రూ ప్లేస్ అని పేరు కూడా ఆలోచించాను ఇదంతా మీరు ఒప్పుకుంటేనే అందరం ఒప్పందం మీద సంతకాలు చేద్దాం భవిష్యత్తులో నేను ఇక్కడ లేకపోయినా నా మాట చెల్లుబాట అయ్యేటట్టు రాసి నేను సిద్ధం మీరు సిద్ధపడితే ఇక్కడ ఇప్పుడున్న భవనాల్ని మీరు కొట్టేసేది అక్కడ కొత్తవి కట్టాలనే కదా అన్నారు రామారావు కార్మికులలో ఏ మాత్రం అపఖ్యాతి రాకుండా చూసుకోవాలని ఆయన తాపత్రయం నాకు కావాల్సింది నేను అనుకున్నట్లుగా పని జరగటం అంతే అంతవరకు వీటిని ముట్టుకునేది లేదు క్వార్టర్లు మాత్రం ఖాళీ అయినది కొట్టేస్తాం అంతే రెండు వేల ఇళ్లు గుడి మహిళా సమాజం తదితర భవనాలను కూలగొట్టి శాలిగ్రామ్ పురానికి తరలించే ఒప్పందం మీద ఆ రోజే అందరం సంతకాలు చేసేలా చూసాను చేసేసాం అంతకన్నా ఎక్కువగా ఆలోచించుకోవడానికి వాళ్ళకి ఒక్కరోజు కూడా వ్యవధి ఇవ్వలేదు నేను ఎందుకంటే వాళ్ళు ఎంత హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళైనా వాళ్ళని చెడగొట్టాలని చూసే దుష్ట శక్తులకు అవకాశం ఇవ్వకూడదు అలాంటి శక్తులు అన్ని చోట్ల ఉంటాయి కదా కళ్యాణ మండపం రామాలయం శారదా మహిళా సమాజాలు ఒక్క సంవత్సరంలో పూర్తి అవన్నీ నా పరిధిలో నా అధికారాలతో చేయించగలిగిన ప్రై నెహ్రూ ప్లేస్ విషయంలో మొత్తం అంచనా పద్నాలుగు కోట్లకు వచ్చింది అంతా సంక్షేమ కార్యక్రమం అంచనాలు మంజూరు అయితే గానీ టెండర్లు పిలవడానికి లేదు టెండర్లు లేకుండా నామినేషన్ మీద అంత పని ఇవ్వడానికి లేదు విడివిడి ముక్కలుగా చేసి ఇవ్వాలన్నా టెండర్లు పిలవాలి లేకపోతే నేనేదో తినేసానని దానికోసం ఇదంతా చేశానని అనుకునే అవకాశం ఉంది అవకాశం ఏమిటి తప్పకుండా అనుకుంటారు ఏం చేయాలని బాగా ఆలోచించి కలకత్తాలో ఆసియాలోకి వెళ్ళా అతిపెద్ద క్రికెట్ స్టేడియం కట్టిన ఎన్బిసిసి వారి అనుబంధ సంస్థ బ్రిడ్జ్ అండ్ రూఫ్ కార్పొరేషన్ ని పిలిపించాను ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి నిర్మాణ గేయం పైన నిబంధన ప్రకారం ఎంత శాతం చెల్లించవచ్చు అంత చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నాం చీఫ్ ఇంజనీర్ రావు ఆయన తర్వాత వచ్చిన లక్ష్మీపతి నా ఆదేశాల మేరకే ఈ నెహ్రూ మొత్తం పనిని చిన్న చిన్న పనులుగా విడగొట్టారు మొత్తం పద్దెనిమిది అంచనాలుగా తయారు చేశారు ఏ ఒక్క అంచనా కూడా పోర్టు చైర్మన్ అధికార పరిధి దాటకుండా తయారైంది కానీ ఆటిటోరియంకి ఎయిర్ కండిషనింగ్ సమస్య అయికొచ్చింది కేంద్ర ప్రభుత్వం అనిమిత లేకుండా మా డబ్బుతో ఎయిర్ కండిషనింగ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు ప్రభుత్వానికి ఫైలు పంపాను ఫినిష్ ఈ ప్రాజెక్టు మొదటికే మోసం వస్తుంది ఇండోర్ స్టేడియంకు ఎయిర్ కండిషనింగ్ అంటే మూడు కోట్ల రూపాయలు కావాలి ఎలా ఎలా రకరకాల ప్రత్యామ్నాయాలు వెతికాను దొరికింది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి పోర్టు వాళ్లు చెల్లించే పన్నుల్లో యాభై శాతాన్ని కోరిన ఏరియాలో కార్పొరేషన్ వెచ్చించాలని ఆ ముందు సంవత్సరమే ఒక ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందం అవకాశంగా తీసుకుని విశాఖ మేయర్ డివి సుబ్బారావు గారిని కమిషనర్ ఎస్పి సింగ్ని మొహమాట పెట్టేసి ఆ యాభై శాతం పనుల కింద ఇండోర్ స్టేడియంకి ఎయిర్ కండిషన్ చేయించేలాగా బీచ్ రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించేలా ఒప్పందం చేయించాను అలా నెహ్రూ ప్లేస్ నిర్మాణం ఊపందుకుంది అయితే హార్బర్ దగ్గరున్న రెండు వేల క్వార్టర్లలో నాలుగు మందిని ఖాళీ అయిన పాత క్వార్టర్లలోకి కొత్తగా కట్టిన వాటిల్లోకి తరలించాం ఎనిమిది వందల మందికి ఇళ్లు కట్టుకునేందుకు అప్పులిచ్చి ఖాళీ చేయించాం ఇంకా దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు ఖాళీ చేయాలి ఎలా మా విజిలెన్స్ ఆఫీసర్ దిల్లేశ్వరరావు వచ్చి చాలిగ్రాంపురం క్వార్టర్లో చాలా వాటిని సిబ్బంది బయట వాళ్ళకి అద్దెకిచ్చేసి సొంత ఇళ్లలో ఉంటున్నారు అని కానీ వాళ్ళని కనిపెట్టడం ఎలా ఒక ఐడియా ఒక సర్కులర్ జారీ చేశాం శాలిగ్రాంపురం క్వార్టర్లోని ఏ క్వార్టర్నైనా సిబ్బంది బయట వాళ్ళకి అద్దెకిచ్చారని హార్బర్ క్వార్టర్లో వాళ్ళు వచ్చి సమాచారం ఇస్తే ఆ క్వార్టర్ ఖాళీ చేయించి ఆ సమాచారం ఇచ్చిన వాళ్ళకై కేటాయిస్తాం అద్భుతం నెల రోజుల్లో ఉత్తుత్తు సిబ్బంది అంతా శాలిగ్రాంపురం క్వార్టర్లు చేశారు హార్బర్ క్వార్టర్లన్నీ వదిలేసి మిగతా ఎనిమిది మంది శాలిగ్రాంపురం చేరిపోయారు తగిన నష్టపరిహారం చెల్లించి హార్బర్కి దగ్గరగా ఉన్న సేంట్ ఎలోషియస్ స్కూల్ని దాని ప్రక్కడున్న జనావాస స్థలం మొత్తాన్ని కూడా పోర్టు సేకరించాలని అందువల్ల అక్కడ జనాభాకి శాశ్వతంగా పోర్టు కాలుష్యం పీడ పెరగడం అవడం ఆ స్థలాన్ని కూడా పోర్టు స్టాకింగ్ ఏరియాగా వినియోగించుకోవడం సాధ్యపడుతుందని నేను చేసిన ప్రతిపాదనను పోర్టు ట్రస్ట్ ఆమోదించింది కానీ నేను ఉండగా అది కార్యరూపం దాల్చలేదు కానీ హార్బర్ చుట్టూ ఉన్న క్వార్టర్లు భవనాలు అన్నింటినీ కూలగొట్టేశాం ఖనిజాల నిలువకు సువిశాలమైన ప్రాంగణం ఏర్పాటయ్యింది తొలగించిన భవనాలకు బదులుగా అత్యంత అధునాతనమైన కళ్యాణ మండపం ఆడిటోరియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలో నిర్మాణం నెహ్రూ ప్లేస్లో చకచక్క సాగిపోతుంది రాష్ట్రానికే తలమానికంగా నెహ్రూ ప్లేస్ నిర్మాణం పూర్తి అవ్వడానికి రెండేళ్లు పట్టింది నెహ్రూ ప్లేస్ నిర్మాణం జరుగుతున్నప్పుడే పంతొమ్మిది వందల పివి నరసింహారావు గారి మంత్రివర్గంలోని ఉపరితల రవాణా శాఖ మంత్రి జగదీష్ టైట్లర్ విశాఖపట్నం సందర్శించారు మనసులో భయపడుతూనే పైకి డింకం ప్రదర్శిస్తూ సార్ ఈ ప్రాజెక్ట్ తాలూకు ఒక్క ఫైల్ను కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపకుండా నాకున్న అధికారాలు ఉపయోగించి ఇలా చేస్తున్నాను దయచేసి నన్ను మీరు తప్పుగా అంటూ వివరణ ఇచ్చుకోబోయాను నెహ్రూ ప్లేస్ నిర్మాణం పనులు తిలకిస్తూనే టైట్లర్ నా మనోభావాలని సనాయాసంగా చదివేశారు ప్రసాద్ మీరు చాలా మంచి పని చేశారు ఈ ఫైల్ను మీరు గవర్నమెంట్కి పంపి ఉంటే ఆ క్వార్టర్లో కూలగొట్టడం ఈ నెహ్రూ ప్లేస్ కట్టడం ఎప్పటికీ జరిగాను అంటూ ఆయన నా భుజం తట్టారు అయితే నెహ్రూ ప్లేస్ నిర్మాణం పూర్తి అవ్వడానికి ఏడాది ముందే నాకు ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ అయిపోయాను ఒకప్పుడు బలాబలాలు చూసుకుందామని హెచ్చరించిన కార్మిక నాయకులే వేలాది కార్మికుల సమక్షంలో నన్ను సత్కరించి ఘనంగా వీడ్కోలు చెప్పారు